ట్టిగా తెలుసుకుంటే కన్నదే కంటి గురుతూ దట్టమై సుజ్ఞానమూ తనలోనే ఉన్నది బయలే పంటలు వండే బయలే పాడి విదికే బయలు ప్రపంచమై భ్రమయించేను బయటనే ప్రకృతియు బయటనే జీవులు బయటనే బ్రహ్మము పరిపూర్ణమాయే ఆకసము చూలాయే ఆకసము రూపులాయ ఆకసము సంసారమై అలవడెను ఆకసాన దివ్యును ఆకసాన లోకములు ఆకశాన శ్రీహరీ అవతారమందెను అంతరంగమే భోగము అంతరంగమే యోగము అంతరంగమే అన్నిటి కావాసమయ్యే అంతరంగాన శ్రీవేంకటాధిపుడున్నవాడు అంతరంగా మోక్షము అతడే వసగెను